ఆడబెట్టేసి పోతా కనుక ఓకే చెప్తాయనా ఇదిగో అక్కడికి వెళ్ళితే పలానా స్పాట్ సముద్రం దగ్గర కూడా పలానా స్పాట్ అక్కడికి వెళ్ళాలి సరేనా అక్కడ చిన్న చిన్న పెబుల్స్ లాగా వచ్చి పడుతూ ఉంటాయి అక్కడ అక్కడే ఉంటాయి ఏది తీరంలో సీషార్లో ఉంటాయి చాలా ఉంటాయి ఇదిగో పలానా స్పాట్లో కానీ తమాషా ఏంటంటే వాటిలో ఏది అనేది నీకు కావాలి అందువల్ల దాన్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది చాలా చల్లగా ఉంటది ఐస్ ముక్కను పట్టుకుంటే అప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీస్తే ఐసు ముక్కను పట్టుకుంటే ఎట్లా ఉంటది అట్లా ఉంటది అది మాత్రం కాదు అలా పట్టుకుంటా ఉండు వీడు తిరగడు తర్వాత ఎట్లా అండి చల్లగా ఉండేదంతా అది కానే కాదు వీటిల్లో ఈ వేళల్లో ఈ లక్షల్లో ఎక్కడుంటుందో తెలియదు ఏదో ఒకటి ఖచ్చిత అది ఏదో నాకు తెలియదు ఖచ్చిత అస్థి అది ఉంది ఏదో ఒకటి ఏంటో తెలుసు అది అది పట్టుకున్నప్పుడు మాత్రం వేడిగా ఉంటుంది వేడిగా ఉంటుంది అప్పుడే తీసుకొని వచ్చినటువంటి చపాతీని పట్టుకుంటే ఎలా ఉంటుంది అట్టు వేడిగా చల్లగా ఉండేది మాత్రం కాదు అది ఆ వేడిగా ఉండేది నువ్వు తీసుకొని వచ్చే నాయన ఇంకేమి లేదు దాన్ని తీసుకెళ్లి ఏ లోహాన్ని అయినా టచ్ చేయి అది బంగారగా మారిపోతుంది సాధు అని నేను ఉపయోగపడేది కానీ అబద్ధం మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు కింద సాధువు నన్ను నమ్మి చెడ్డవాడు లేరు నీకు చెప్తున్నా అని వెళ్ళాడు ఆయన వీడి వెళ్లి అకౌంట్ సెటిల్ చేసుకున్నాడు అంత కాబట్టి అరేబియ సముద్రం ధరపోయాడు చెప్పిన స్పాట్కి వెళ్ళాడు కూర్చున్నాడు కావలసినవి పడిపోయినాయి ఆ స్పాట్లో ఇంకేం లేదు ఇదే పని వారమైంది అక్కడ తీసుకున్నాడు ఒక హోటల్ రూము ఎవడీ పిలవడు ఎందుకని నేను కోర్టు ఉంటే కష్టం ఇదేమి అన్న ఉపనిషత్ అధ్యయనం పక్కన పెట్టుకోవడానికి కాదే కోట్లేం కోర్టులు మొత్తం అందే ఏది ఇను ఉన్నంత వరకు మనం అంత బంగారే అందుకనే చూస్తున్నాడు రోజు పోయడం రోజయింది వారం అయింది నెల అయింది ఆరు నెలలైంది సంవత్సరం అయింది తీసుకుపోయిన డబ్బు అంతా అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఏదో ఇల్లుంటే దాన్ని కూడా అమ్మేసి డబ్బు తెప్పించుకున్నాడు అక్కడ కూర్చున్నాడు రెండే సంవత్సరం కూడా అయింది మళ్ళీ డబ్బు అయిపోయింది మళ్ళీ ఇంకేదో భూమి మిగిలింది అది కూడా అమ్మేసి రమ్మన్నాడు అది కూడా అయిపోయింది చివరికి ఆశ్రయం ఉంది దాన్ని అమ్మేమన్నాడు ఎవరిది గురువుది ఆయన కొత్త ఫ్రెండ్స్ తెప్పించుకున్నాడు మూడో సంవత్సరం అయిపోయింది అక్కడ కానీ వాడు తెలివి కెలాడు తెలివి గెలవాడు కాకపోతే కోటీశ్వడు కావాలనుకుంటాడా తెలుగు గెలవాడికే వచ్చేది ఎంత ఒక్కోటి చూస్తున్నాడు కదండి చల్లగుంది కానీ వాడు ఎంత తెలివి అంటే మళ్ళీ అక్కడే వేసుకున్నాడు అనుకుంటే వాడు ఇప్పుడు తీరంలో ఉండే ఒక్కొక్కటి చల్లగుండదని అక్కడే వేసుకుంటుంటే మళ్ళీ అయిపోయి ఇట్లా వేయాల్సి వస్తుంది అందుకని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి చూసే చల్లగుండలా సముద్రంలో పడేస్తుంది ఎదురు లేకపోతే ఎన్నోని మళ్ళీ లెక్కటినే లెక్కట్టాల్సి వస్తుంది మళ్ళీ పట్టుకున్నవే పట్టుకోవాల్సి వస్తుంది మనలాగా చెరివి చరవడంగా అందుకని ఏది చల్లగ ఒకటే బౌలింగ్ ఇలా చేస్తూ నాలుగు సంవత్సరాలు అయింది చివరిగా సారీ అన్నాడు వేడిగా ఉంది తప్పని అందుకే సార్ శిక్ష ఆనందవల్లికి వచ్చినప్పుడు ఇసిరి పడేయకుండా బ్రహ్మ విధాపునం అనగా నెట ఆ తరువాత గురుదేవ నాలుగు సంవత్సరాలు కనిపించింది పోయింది నాయన నాకు ఈత నీకు తెలుసు నాకు సైకిలే రాదు నీకు తెలుసు నేను పోయి ఏం చేస్తాను అందువల్ల ఆ సమయంలో అంత అమూల్యమైనటువంటిది అపవిత్రమైనటువంటిది నీ జీవితాన్ని తేజోవంతంగా తయారు చేసేది దొరికేటప్పుడు చేజారుకోకుండా పడేసుకోకుండా రక్షించుకోవాలి అని అంటే అర్థం ఇది తెలుసా అలవాటు అన్ ఇంత మెకానికల్ జ్ఞానం వచ్చేది నలుగురిని అమర్యాదగా చూసేవాడు కృష్ణుడు వచ్చాడనుకో అమర్యాదగానే చూస్తాడు వాడి పేరు దుర్యోధనుడు వాడి పేరు దుర్యోధనుడు పెద్దల్ని గౌరవించడం తిరిగినటువంటి వాడు ఒక మహాత్ముడైన గురువు వస్తే కూడా అతన్ని కూడా అగౌరవపరుస్తాడు ఎందుకని వాడికి తెలియదు కనుక అర్థమవుతా ఉంది ఇవన్నీ మన అలవాట్లు ఇవన్నీ మల దోషాలు వీటిని ఇలాగే పెట్టుకుంటే జ్ఞానాన్ని మనం మన దగ్గరికే వస్తుంది జ్ఞానం అలా విసిరి పడేసుకుంటాం కనుక అలా జరగకుండా హాయిగా పెట్లో పెట్టి జబిలేసుకొని ఆనందంగా ఉంటున్నది అని అంటే శిక్షావల్లి జరిగితేనే ఈ శిక్షావల్లి మన దోషంలో ఏవైతే ఉన్నాయో వీటిని అంతా కడిగేస్తుంది యాంత్రిక జీవనాన్ని కడిగేస్తుంది అంతఃకరణ శుద్ది ఎక్కడికక్కడే పరమ పవిత్రంగా ఉండేటువంటి పరిస్థితిని తెచ్చిపెడుతుంది ఆ తర్వాత ఆనందవల్లిని భృగువల్లిని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది గనక ఈ శిక్షావల్లిని రేపు ప్రారంభం చేస్తాం యన మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాద పూర్ణమేవాసిష్యం సా చో సవితుర్వే భర్గో దీమో ప్రచోదయా గురురా మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణా శ్రుతిస్మృతిపురా ఆలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరంకర ం సహనావతు సహనోనక్ సహ వీర్య కరవహే తేజస్వినధీతమస్ మావిద్విషావహే ఓ శా తిశ్యాం తిష్యా తీరని కోరికలు ఎన్నో ఉన్నాయి తీర్చుకోవాలి అనేటువంటి ఉబలాటం ప్రతి మనిషికి ఎంతో ఉంది కానీ కోరికల్ని తీర్చుకునేటువంటి శక్తి లేని వాళ్ళంగా ఈ ప్రపంచంలో మనం ఉన్నాం ందుకని తీరినటువంటి కోరికలు చాలా మన జీవితంలో ఉండిపోయాయి ఈ తీరిన కోరికలు ఒక విధంగా హృదయంలో కుళ్ళిపోతూ ఉన్నాయి మనకు జ్ఞానం ఉంది కానీ పరిమితంగా ఉంది మనకు శక్తి ఉంది శక్తి చాలినంత శక్తి ఉంది కానీ శక్తి చాలినంత సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి కానీ సమయం చాలినంత లేదు వాటిని సాధించడానికి కూడా ఈ అన్ని కారణాల చేత మనం కోరికల్ని సాధించడంలో నిస్సహాయులంగా మిగిలిపోయినా నిస్సహాయులంగా మిగిలిపోయినాం ఎప్పుడైతే మనం నిస్సహాయంగా ఉన్నామో మన కోరికల్ని తీర్చుకోవడానికి ఎవరి కోరికలో కాదు మన కోరికలే మరొకరి సహాయాన్ని మనం అర్థిస్తూ మన కోరికల్ని మనం తీర్చుకోవడంలో నిస్సహాయంగా ఉండి వీటిని తీర్చుకోవడానికి మరొకరి సహాయాన్ని అర్థించేటప్పుడు ఎవరి సహాయాన్ని అయితే మనం కోరుకుంటూ ఉన్నామో అర్థిస్తూ ఉన్నామో వాళ్లు కూడా మనలాంటి వాళ్లే అయితే ఏం మిగులుతుంది చెప్పండి బూడిదే అందుకనే సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అయినటువంటి భగవంతుడి వైపు మనం దృష్టిని మరలుస్తూ ఉన్నాం నాకు నేనుగా నా కోరికలను ఈడేర్చుకునే అవకాశం లేదు తీర్చుకునే అవకాశం లేదు ఇతరుల సహకరించినా కూడాను వీటి ఉపయోగం కనిపించడం లేదు కనుక వాళ్ళు నాలాగే ఉన్నారు కాబట్టి సర్వజ్ఞుడు సర్వశక్తివంతులైనటువంటి భగవంతుడు మాత్రమే తీర్చగలడు అనుకొని ఒక్కసారి మన దృష్టిని భగవంతుడి వైపు తిప్పుకుంటూ ఉన్నాం ఇదే వేదంలో కర్మకాండ సింపుల్ గా అర్థం చేసుకో ఇది వేదంలో కర్మకాండ ప్రవృత్తి మార్గం కనుక ఈ కర్మకాండలో వేదంలో ఏ కర్మకాండ అయితే బోధించబడిందో ఇందులో ఉపాసనలున్నాయి సాధన ప్రక్రియలున్నాయి అనేకమైనటువంటి ధ్యాన ప్రక్రియలున్నాయి ప్రార్థనలున్నాయి కర్మలు ఆచరించాల్సినటువంటి విధులున్నాయి యజ్ఞ యాగాది కర్మలున్నాయి ఇవన్నీ కూడా కర్మకాండ కిందకి వస్తాయి తరువాత రెండవది అతి ప్రధానంగా కనపడుతూ ఇది జ్ఞానకాండ ఇప్పటి వరకు మనం విన్నది కర్మకాండ కోరికలు తీర్చుకునేందుకు రెండవది జ్ఞానకాండ ఇదేమిటో తెలుసా దానికి భిన్నంగా కనిపిస్తా ఉంది ఇది వేదంలోనే ఉంది అదేమిటంటే కోరికల్ని తీర్చుకోవడం తప్పులేదు తీర్చుకో ఇది జ్ఞానకాండ చెప్పేది కోరికలు తీరాలని నీకు అభిప్రాయం ఉంటే కర్మకాండాన్ని ఆచరించి కోరికలు తీర్చుకో కోరికలు తీర్చుకోవడం తప్పులేదు కానీ కోరికలను కోరికలు తీరిన జీవితంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు ఇది జ్ఞానం ఇది జ్ఞానకాండ నిన్ను నీవు తెలుసుకోవాలి కాని కోరికలు తీర్చుకుంటే ఈ ప్రపంచంలో సాధించేదేమీ లేదు కోరికల్ని తీర్చుకోవాలి అనుకోవడం తప్పు కాదు కోరికలను తీర్చుకోవడం తప్పు కాదు కోరికలు ఉంటే నష్టం లేదు కానీ నువ్వు కోరేవాడివిగా ఉంటే లాభం లేదు ఈ ప్రపంచం బాగా అర్థం చేసుకు కోరికల్ని తీర్చుకోవడం నష్టం లేదు కానీ కోరేవాడివిగా నువ్వు మిగిలిపోతే మాత్రం లాభం లేదు ఈ ప్రపంచంలో ఎందుకో తెలుసా నిన్ననే అర్థం చేసుకున్నావు కోరేటప్పుడు అసంతృప్తే తీరేటప్పుడు అసంతృప్తే తీరిన తర్వాత అసంతృప్తే కాబట్టి కోరికలు ఉంటే ఉండని కాని కోరేవాడివిగా మాత్రం నువ్వు మిగిలితే మాత్రం ఈ ప్రపంచంలో సుఖపడలేవు ఇది జ్ఞానకాండ ఇది ఉపనిషత్ ఉపనిషత్తు ఈ విషయాన్ని డీల్ చేస్తూ ఉంది ఇది జ్ఞానం కాబట్టి విద్య ఉపనిషత్తు అంటేనే జ్ఞానం అని అర్థం ఉపనిషత్తు శబ్దేనా విద్య ఉచ్యతే బ్రహ్మ కాబట్టి ఆ ఉపనిషత్తు శబ్దానికి అర్థం చూచాం అది బ్రహ్మ అర్థం కాబట్టి జ్ఞానం ఇది ప్రధానమైనటువంటిది కాబట్టి కర్మల్ని పట్టించుకుంటూ ఉంది కర్మకాండ కర్తను పట్టించుకుంటూ ఉంది జ్ఞానకాండ ఇది ప్రధానమైన విషయం కర్మల్ని ఎలా తీర్చుకోవాలనో చెబుతూ ఉంది కర్మకాండ కర్మల్ని తీర్చుకున్నా నువ్వు సుఖపడలేవు నిన్ను నీవు తెలుసుకోవాలి అని ప్రబోధిస్తూ ఉంది జ్ఞానకాండ కాబట్టి కర్మకాండ కర్మలకు సంబంధించి మాత్రమే ఉంది కర్మల్ని పట్టించుకుంటూ ఉంది ని జ్ఞానకాండ కర్తను పట్టించుకుంటూ ఉంది కాబట్టి కర్మకాండల వల్ల నువ్వు ఎన్ని రకాలైనటువంటి కర్మలు ఆచరించినా ఆ కర్మల ఫలితాలను నువ్వు పొందొచ్చేమో ఏ కర్మక అదే ఫలితం ఇక్కడ వస్తుంది నువ్వు ఎప్పుడూ పూర్ణంగా లేవు కర్మల్లో పుత్రకామేష్టి యాగం చేసావు అనుకో అది ఈ రోజు చేయలేము మనం అక్షయ ధనం కావాలి దానికి కానీ అంత ధనం పెట్టి చేసినా పుత్రకామేష్టి చేస్తే పుత్రుడు కలుగుతారేమో కాని వర్షాలు పడవు వారునే యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయేమో కానీ బిడ్డల కలగరు ఇది తమాషా కర్మకాండలో ఏ కర్మ చేస్తే ఆ కర్మకు సంబంధించిన ఫలితం మనకు అందుతుందే గాని అన్ని కర్మలకు సంబంధించిన పూర్ణ ఫలం అందేందుకు అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు పూర్ణత్వం నీ కర్మల వల్ల రాదు కనుక కర్తను పట్టించుకుంటూ ఎన్ని కర్మలు చేసినా కర్మల ఫలితాలు వచ్చినా మనిషి సుఖపడలేనప్పుడు దేనికోసం ఈ ప్రపంచంలో కాబట్టి తృప్త భవిష్యామి అంటూ ఉన్నాడు కనుక నేను తృప్తిగా ఉండాలి ఆనందంగా ఉండాలని అభిప్రాయపడుతూ ఉన్నాడు కాబట్టి ప్లీజ్ అసలు ఈ కర్త ఏంటి దీనిని బట్టించుకుంటూ ఉంది జ్ఞానకాండ స్వామీజీ నేను కర్మను చేస్తూ ఉన్నా కాబట్టి నేను కర్త ఓకే ఎందుకని కర్మ ఉంది కనుక కర్త ఉన్నాడు కర్మ ఎప్పుడైతే నీకు కనిపిస్తూ ఉందో కర్త ఉన్నాడని అర్థం కాబట్టి కర్మని నేను చేస్తున్నాను గనక కర్త నేను ఇది నువ్వు చెప్పేటువంటి విషయం ఉపనిషత్తు భిన్నంగా మాట్లాడుతూ ఉంది అబ్బాయి నువ్వు కర్మలు చేస్తే చేసుకో నేను కాదనడం లేదు కర్త అంటే మాత్రం నిన్ను నేను ఒప్పుకోను ఎందుకని నీతో కలిసి ఉపనిషత్తు విచారం చేస్తూ ఉంది గనక అతహ విచారా కర్తవ్య నీ చేత విచారింప చేస్తూ ఉంది గనక కర్మలు నువ్వు చేసుకో మరి కర్మలు చేసినప్పుడు నేను కర్త కాదా నో నువ్వు ఆ కర్తవి నువ్వు నాండువల్ నువ్వు అకర్తవి మరి కర్మలు చేస్తూ ఉంటే నేను అకర్తనెట్లవుతాను చూచారా కర్మలు చేసేవాడు కర్త అనేది కర్మకాండలో తెలిసిపోతా కానీ కర్మలు చేసేవాడు కర్త కాదు అనే అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానకాండ ప్రవచిస్తుంది సీ ద డిఫరెన్స్ ఎట్లండి సాధ్యం ఇది కర్మ చేసినప్పుడు నేను కర్తను కావాలి కాని ఆకర్తనెట్ల అవుతాను నేను బాబు కర్తృత్వం అంటే ఏంటో అర్థం చేసుకో కర్తృత్వము అని అంటే సంకల్పము వృత్తి కర్తృత్వం అదే మనసులో ఉంది నీ కర్తృత్వం అది వృత్తి ఆలోచన ఇట్ ఇస్ అట్ మనస కర్మ అది కనుక వృత్తి ఉంది కర్త ఉండడు అంతేనా నువ్వు చెప్పేది సంకల్పం ఉంటేనే కదా కర్త కర్త లేకుండా సంకల్పం ఎక్కడ కాబట్టి సంకల్పం ఉంది కనుక వృత్తి ఉంది కనుక కర్త ఉన్నాడు కాబట్టి కర్తృత్వం అంటే వృత్తి ఇది పని చేయాలి చేశావు బాబు సింపుల్ అర్థం కానీ ఏముంది ఇక్కడ మనసులో ఆలోచన చేశావు సంకల్పం వృత్తి వృత్తి ఉంది కనుక కర్త ఉండాడు అర్థమవుతుంది అందుకని నువ్వు ఆ కర్తను అంటున్నాను నేను ఉపనిషత్ ఎందుకని తెలుసా వృత్తి లేకపోయినా నువ్వు సార్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ వృత్తి లేకపోయినా నువ్వున్నావు రాత్రి పోయి నిద్రపోయావు నీకు నిద్రలో సంకల్పాలున్నాయా నిద్రలో ఆలోచనలు ఉన్నాయా వృత్తులు ఉన్నాయా చెప్పు నిద్రలో గాఢ నిద్రలో కర్త ఉన్నాడా కర్త ఉన్నాడా ఉన్నాడా లేడు నువ్వు ఉన్నావా లేదా కర్త లేడు కానీ నువ్వు ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు ఆ సార్ సింపుల్ నువ్వు ఆ కర్త వృత్తి ఉంది నువ్వు ఉన్నావు వృత్తి ఉంటే కర్తృత్వం ఉంది కర్త ఉన్నావు సరేనా కర్త లేనప్పుడు వృత్తి లేనప్పుడు కర్త లేడు కర్తృత్వం లేనప్పుడు కర్త లేడు గాఢ నిద్రలో కర్తృత్వం లేదు కర్త లేడు కానీ నువ్వు ఉన్నావు ఎట్లా ఉన్నావు నువ్వు ఇప్పుడు అప్పుడు లేకుండా ఉండాలి నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు గనక నువ్వు అకర్త గార్డెన్ ఇద్దరిలో నువ్వు అకర్త నా అండి వారు ఏం చేస్తున్నావు అక్కడ సంకల్పాలే లేవు కదా సుషిప్తి కాలే సకలం విలీనే మనసు కూడా లేదు కానీ నువ్వు ఉన్నావా లేదా కర్తగా ఉన్నావా అకర్తగా ఉన్నావా అక్కడ ఎప్పుడు ఉండేవాడు అకర్త ఇంతేకాదు ఆలోచనకి ఆలోచనకి మధ్య అకర్త ఉండాడు ఆలోచన వచ్చినప్పుడు కర్త ఉండాడు ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు కర్త ఉండాడు ఆలోచనకి ఈ ఆలోచనకి మధ్య చైతన్యం ఉంది అది కర్త కాదు